సంకీర్తన సంఖ్య ఐదు మహిమెల్ల తొప్పదోగె మజ్జన వేళ సహజ శృంగారాలు జడిసే శ్రీపతికి ముత్తలవానలెల్ల ముంచి కురిసిన ఎట్టు హత్తి పన్నీట జలకమాయరికీ తరాన తెల్ల మొయిలు తను పొదిగిన కొత్తగా కాపు గుప్పిరి దేవునికి నీలపు పేరులెల్లా నిండా గట్టిన ఎట్టు తేల తట్టు పుణుగు మెత్తిరి పతికి అలరి మెరుగు దీగెలు అలముకుని నట్టు కోలు ముందై సొమ్ములెల్లా గుప్పిరి విష్ణునికి పిక్కు నవరత్నములు పెద్ద రాశి ఎక్కువ దండలు గట్టిరి మూరితికి ఒక్కట అలమేల్ మంగ ఉరమున గట్టిరిదే ఒక్కట నలమేలు మంగ ఉరమున గట్టిరిదే చిక్కని నవ్వులు మించే శ్రీవేంకటేశునకూ